మహానుభావులు నాలుగు గీసుకోరు వాళ్ళ గొప్పతనం అది అది ఏదో టేస్ట్ బడ్స్ ఉంటాయట నాలిక మీద అవన్నీ పోతాయట మనకి లేవా ఇండియన్స్ అయిన రోజు ఆరుసార్లు గీకా పోయా ఇంకా పెరిగే ఇదో అజ్ఞానం అంతకంటే వెళ్ళా పైగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విదేశాల్లో ఉండే అలవాటు చెబుతున్నా నోళ్ళు మనం మీరు టిఫిన్ తినండి భోజనం చేయండి ఏం చేయండి ఖచ్చితంగా పుక్కిలించి ఉమ్మేయాలి అందుకే ఎప్పుడు టిఫిన్ చేసిన వాళ్ళు ఎవరు వంటింట్లో ఉండే సింకు దగ్గరికి వెళ్ళడం అక్కడ చేయి అడిగేయడం ఈ కాగితం ఒటిస్తే దాంతో తుడుచుకోవడం ఇది దరిద్రపు లక్షణం ఒక మాట వెళ్ళలేదు ఆచారం మారకపోతే పళ్ళు బాగుండవు ఖచ్చితంగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళవలసిందే ఏం ఒక ఇబ్బంది లేదు పర్వాలేదు అంత శుభ్రంగానే ఉంటుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు టిఫిన్ తిన్నామంటే నాలుగు సార్లు పుక్కు నుంచి ఉమ్మేయాలి అన్నం తిన్నామంటే పదహారు సార్లు పుక్కు నుంచి ఉంబెయ్యాలి పదహారు సార్లు సిక్స్టీన్ టైమ్స్ ఆఫ్టర్ లంచ్ 4 టైమ్స్ అట్లీస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత పదహారులు అలాగే ఇతరత్ర అసౌచయాలు ఇంకా చెప్పక్కల కనీసం ఎయిట్ టైమ్స్ ఎనిమిది సార్లు పుక్కి నుంచి ఉమ్మేయాలి ఈ ఈ అసహ్యం అనేది శరీరానికే ఉండదండి మనస్సుకు కూడా ఉంటుందండి మనస్సులో పడుతుందండి అది పోవాలంటే పొక్కు నుంచి ఉమ్మయ్యాలి ఈ పుక్కి నుంచి మీరు భోజనం చేసిన తర్వాత పదహారు కాకపోయినా కనీసం అందులో సగం ఎనిమిది సార్లు పుక్కి నుంచి మీరు చూడండి ఒక ఆరు నెలల తర్వాత చూడండి మీరు డెంటిస్ట్ అవసరం మీకు రాదు ఏ పొల్లలు పెట్టడం అందులో ఏదో రకరకాల రింగులు కనిపెట్టడం ఇలా పెట్టి లా ఇన్నక్క లేదండి దానికి ఇంత పెట్టే దానికి ఒక ప్యాకెట్టు అవన్నీ ఇక్కడ పొడిచి అక్కడ పొడిచి టూత్పిక్ అనడం ప్రతి హోటల్లో ఇవన్నీ పెట్టడం ఇవన్నీ షోకులు మీరిపోయి చేస్తున్న పనులు తప్పితే భారతీయ జీవన విధానం సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఒక్క మాటలో తేల్చి బారేస లెక్క ఉత్తరేణి పొల్ల వేప పొల్ల మీరు కనీసం తుమ్మ పొల్ల మీరు వాడితే ఆ పొల్ల దాంట్లో చూడండి దాంట్లోనే బ్రష్ దాంట్లోనే పేస్ట్ దాంట్లోనే టంక్ లీనర్ త్రీ ఇన్ వన్ అది గొప్పదనం భారతీయ విధానం ఇండియన్ లైఫ్ అంటే అర్థం అది త్రీ ఇన్ వన్ పది మంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు పూర్వం మీరు ఇండియాలో ఎక్కడైనా పది మంది కలిసి పెద్దవాళ్ళు అత్త మామ కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు కాకుండా ఇంటికి అతిథులు పది మంది ఒకే గదిలో ఉండేవారు అప్పుడేం ఉండేవు తెలుసా బెడ్రూమ్స్ ప్రత్యేకంగా ఉండేవి కాదమ్మా ఒక్క కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రమే ఉండేది ఒక్కటే రూమ్ మిగిలినవంతా పరవటిల్లు అనేవారు హాలు ఇటువంటి హాలు మధ్యలో పరవటిల్లు అంటారు అంటే పడుకునే గది ఆ హాల్లో కింద పక్కలేసుకుంటే యాభై మంది పడుకోవచ్చు మనం ఏం చేసాం ఇవాళ మాస్టర్ బెడ్రూమ్ స్టూడెంట్ బెడ్రూమ్ డిటెక్టర్ బెడ్రూమ్ డిఇవో బెడ్రూమ్ అని ఇరవై ఆరు బెడ్రూములు పెట్టాం అక్కడ ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళకూడదని నిబంధన పెట్టాం ఎవరితోనూ ఎవరికి ఏ సంబంధాలు లేకుండా పోయాయి ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు ఈ గదిలో వాళ్ళు ఆ గదిలో వాళ్ళతో మాట్లాడటం ఫోన్లో వాట్సాప్ ట్విట్టర్ facebook what are you doing nothing poddunna good morning whatsapp vachchaa kidoka daurbhagyam vachina poddunna good morning cheppatha roju cheppalani good morning nu cheppakapothadu bad morninga prathi roju cheppala avasaram paka cheppi vurukodanandi ka shape unnaaka good morning chodaleda nu inko good morning veni techi pettukodan gaadandi bandhalu anavasaram sutti deeniki di రోజు గుడ్ మార్నింగ్ చెబుతారా అంటే రెండు రోజులు గుడ్ మార్నింగ్ చెప్తే ఫ్రెండ్షిప్ పోయినట్టేనా అంత తుమ్మితే ఊడిపోయే ముక్కు తూడిపోనాయి ఎవరికి కావాలి నేను అందుకే వాట్సాప్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఏమి కూర్చుని చెల్తాను ఏం ఫోన్ తప్పితే ఏం వాళ్ళ ఈమెయిల్ కూడా నేను చూడను ఎప్పుడో పది రోజులు వస్తారో బయటికి వెళ్ళినప్పుడు చూస్తాను అది కూడా ఎందుకంటే విమానం టిక్కెట్లు రైలు టికెట్లు అందులో పెడతారు అందుకని చూస్తాను నేను చూడండి నేను ఈమెయిల్ ఏం పంపండి ఐ డోంట్ నో నో క్వశ్చన్ ఆఫ్ రెస్పాండింగ్ నేను సమాధానం చెప్పను నేను అసలు చూడండి చూడండి ఎందుకు ఇలా చెప్పడం మొదలు పెడితే నా జీవితం అంతా దానికే సరిపోతుంది ఒక వంద మంది పంపిస్తారు వంద సందేహాలు అవన్నీ ఈమెయిల్ నేను చెబుతూ కూర్చో నా పని లేకుండా చదువుకోవాలి పుస్తకాలు చదువుకోవాలి లేకపోతే ఎక్కడో తెలుసుకోవాలి అలా అలా కుదరదండి చేయడం ఒక మాబోటి వాళ్ళకి అసలు కుదరదండి పని లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ అత్యవసరమైతే మాట్లాడవలసిందే మీకైనా మొహమాటం లేకుండా చెబుతున్నా సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు భారతదేశంలో వాడు నాతో మాట్లాడడానికి నేను సమయం ఇచ్చా అభిమానంతోనైనా అనుమానంతోనైనా అప్పుడే ఫోన్ చేయడం అనుమానాలు వచ్చినా సరే అభిమానమైన సాయంత్రం నాలుగు ఐదు విదేశాల్లో ఉన్నవాళ్ళందరికీ రాత్రి ఎనిమిదిన్నర నుంచి పది వరకు సమయం ఇచ్చా రాత్రి ఎనిమిదిన్నర పది మీరు ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేయండి నాకేం మీకేమైనా సందేహాలున్నా అభిమానంతో మాట్లాడినా అప్పుడు మాట్లాడచ్చు నేను హాయిగా మాట్లాడతాను కానీ అందులోనే మొహమాటం లేకుండా చెబుతున్నా ఇరవై రోజులు దొరుకుతాను పది రోజులు దొరకను పది రోజులు నాకు మీటింగులు ఉంటాయి లేనక పది రోజులు మీటింగులు లేనక పది రోజులు షూటింగులు మిగిలిన పది రోజులు మేమిద్దరం హాయిగా ఆనందంగా పాటలు పాడుకుంటూ గడుపుతాం మా జీవితం అది పది రోజులు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే నెరకి రెండు సినిమాలు చూడాల్సిందే కొత్తగా వచ్చిన పెళ్లి చూపుల సినిమా సహా అన్నీ చూసేశాం సామాజిక జీవితం కోసం కుటుంబ జీవితం కోల్పోవడం కుటుంబ జీవితం కోసం సమాజం మర్చిపోవడం అవసరం లేదు దేని సమయం దానికి ఉంటాయి పది రోజులు షూటింగ్లు టీవీ షూటింగ్ పది రోజులు మీటింగులు పది రోజులు కుటుంబంతోనే ఉండవలసిందే పిల్లలు ఆవిడే నాకు ప్రాణం అక్కడ కూర్చుంటాం కబుర్లు చెప్పుకుంటా ఈ చెప్పే విషయాలు ఆవిడకి చెబుతామండి ఎంత ఆనందం అండి ఎవడు అడుగుతూ ఉంటుంది చెబుతూ ఉంటాం మా దక్షిణామూర్తి స్తోత్రం గురించి మనీషా పంచకం గురించి లలిత సహస్రం గురించి చర్చలు జరుగుతాయమ్మా చీరలు జాకెట్లు అమ్మకాల గురించి ఎప్పుడూ మేము మాట్లాడుకోలేదు అవసరం రాలేదు ఆవిడ ఆవిడమంటే ఈ మనిషిని అడగాల్సింది అదే అన్నప్పుడు అదే అడుగుతారండి ఖచ్చితంగా ఏవో చెబుతాం మామూలుగా మాట్లాడినా చెబుతామండి ఎందుకని కోల్పోవాలి ఒక దాని కోసం ఇంకోటి కోల్పోవలసిన అవసరం లేదు పరిపూర్ణమైన జీవితం అంటే అన్నింటినీ సమానంగా స్వీకరించడమే శుభాలు కలగాలని కోరడం అశుభాలు కలగద్దని కోరడం జ్ఞానం కాదండి శుభం కలిగిన అశుభం కలిగినా సమానంగా తీసుకోవడమే జ్ఞానం ఖచ్చితంగా భగవద్గీత పన్నెండు అధ్యాయం భక్తి యోగం అని ఉంటుంది ఇరవై శ్లోకాలు చాలా చిన్నది దాన్ని చదవండి అందులో ఇదే చెబుతాడు శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్యశమే ప్రియ తుల్య నిందా స్థుతిర్మౌని సంతృష్టం కేనచితు తుల్య నిందని స్థుతిని సమానంగా భావించేవాడు ఎంత ఉంటే దాంతో సంతృప్తి పడేవాడు శుభాశుభాన్ని సమానంగా తీసుకునేవాడు వాడు నాకు భక్తుడు అంటాడు పూజించేవాడు నమస్కారాలు పెట్టేవాడు ప్రదక్షిణం చేసేవాడు భక్తుడు అందులో చెప్పలేదండి కానీ ప్రదక్షిణం ఎందుకు చేయాలి అంటే వినాయకుడు ఎందుకు చేశారండి తల్లిదండ్రులు మించిన వాళ్ళు లేరని గ్రహించడానికి కదా మనం కూడా గుళ్ళో ప్రదక్షిణం చెయ్యాలి ఎన్నిసార్లు తెలుసా మూడు సార్లే చేయాలమ్మా మేము తొమ్మిది సార్లు చేసాం ఇరవై సార్లు చేశాం నూట ఎనిమిది సార్లు చేసాం ఇదంతా ఓవరాక్షన్ అవసరం లేదు దేవుడికి ఇబ్బంది మనకి ఇబ్బంది ఇంకా మొక్కుకున్నాం ప్రదక్షిణానికి మొక్కుబడికి సంబంధం లేదు అది మన భ్రమ అది మన భ్రమ తీరినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని అంతే అది నిజం కాదు ప్రదక్షిణం మూడుసార్లు ఎందుకంటే ఒకసారి ప్రదక్షిణం చేయగానే తమోగుణం వదిలేయాలి క్రౌర్యం హింస నిద్ర బద్ధకం ఆలస్యం అవి వదిలేయాలి క్రమశిక్షణ ఓ పని పలానా సమయానికి చేస్తామంటే చెయ్యాలి అంతే పలానా సమయానికి ముగించాలంటే ముగించాలంటే ఎవరింటికైనా పలానా సమయానికి వస్తాము అంటే అక్కడ ఆరున్నరకు వస్తామని చెప్పాం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అరగంట పడుతుంది డ్రైవ్ కారులో పెడితే అని అంటే మంటి దగ్గర ఆరింటికి బయలుదేరాలి అంతేగాని ఆరున్నరకి అక్కడ వస్తామని చెప్పి ఆరున్నరకు బయలుదేరితే ఎలాగా ట్రాఫిక్ జామ్లో ఉన్నా ఏమనుకోకు బతుకంతా ఏమీ అనుకోకే ట్రాఫిక్ జామ్లో ఉంటామని తెలియదా ఇంకో బావు గంట ముందు బయలుదేరాలని తెలియదా అంటే డిసిప్లిన్ లేదు అనుమానం ఏముంది అది ముందు తమో గుణం తమో గుణం వదలకుండా దేవుడు ఏమిటండి జ్ఞానం ఏమిటండి ఎలా వస్తుందండి అందుకని మొదటి ప్రదక్షిణ ముగియగానే తమో గుణం వదిలేయాలి రెండవ ప్రదక్షిణ రజోగుణం పోటీలు పడ్డం కంపీటింగ్ విత్ అదర్స్ పోటీలు పడ్డం కక్షలు కార్పణ్యాలు పంతాలు పట్టింపులు రాగాలు ద్వేషాలు ఇష్టాలు అష్టాలు ఇవి బాగా తగ్గించుకోవాలి మూడో గుణం సత్వగుణం మూడో గుణం ప్రదక్షిణం చేయగానే సత్వగుణం కూడా వదిలేయాలి నేనే మంచివాణ్ణి నేను చాలా ధర్మాత్ముణ్ణి నేను గొప్ప భక్తుణ్ణి నా అంత భక్తులు ఎవరూ లేరు నా అంత ధర్మాత్ములు ఎవరూ లేరు ఈ అహంకారాన్ని వదిలేయాలి ఇది సత్వగుణం వదిలేడు ఈ మూడు గుణాలు వదిలేస్తే లోపల ఉండే శివుడు ఉన్నాడే ఆయన త్రిగుణాతీతమైన మూర్తి గుణాతీతమైన మూర్తిని దర్శించే యోగ్యత రావాలంటే మూడు గుణాలు వదిలేయాలి అందుకే మూడు సార్లు ప్రదక్షిణం చేయమన్నారు లెక్క అందుకోసం ప్రదక్షిణం చేయాలి మనం అంతేకాని ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఫలితాన్ని కోరుకుని చేయకూడదండి అది ముఖ్యమైనటువంటి విషయం కాదండి అలాగే వినాయకుడి కథలో మరొక విషయం ఉంటుంది చవితి నాడు చంద్రుడిని చూస్తే నింద వస్తుంది నీలాప నిందలు వస్తాయి చాలా ముఖ్యమైన మాట అది శ్రీకృష్ణుడు కూడా నివకృష్ణుడికి కూడా నిందలు వచ్చాయి నీలాప నిందలు కాబట్టి చవితి నాడు చంద్రుడిని మంచిది ఏ చవితి నాడు ప్రతి చవితికి లేదండి ఆ దోషం ప్రతీ చవితికి లేదండి మొత్తం చవితనాడు అని పార్వతీదేవి అంటే దాని తర్వాత సవరించి వినాయక చవితి నాడు అన్నారు వినాయక చవితి నాడు మాత్రమే ఈరోజు మాత్రమే చంద్రుణ్ణి చూడొద్దు అన్నారు అందుకే నాలుగేళ్ల క్రితం రెండు వేల చిత్రం జరిగింది రంజాన్ పండుగ వినాయక చవితి రెండు ఒకే రోజు వచ్చాయి నేను అప్పుడు అక్కడ విశాఖపట్నంలో అవధానం చేస్తున్నా సరిగ్గా దాని గురించే చెప్పండి అని రంజాన్ పండుగ వినాయక చవితి రెండు ఒకరోజే వచ్చాయి గమ్మత్తు అయిన విషయం ఇది ఈవేళ చంద్రుణ్ణి మనం చూడకూడదు ఈవేళ చంద్రుణ్ణి వాళ్ళు చూడాలి ఏమవుతుందో దేశం అంతా అన్నాను నేను రంజాన్ నాడు చంద్రుని చూస్తే కానీ వాళ్ళు అన్నది అన్నారు మనమేమో చూడకూడదు అందుకని ఈ విషయం చూడాలా చూడద్దా ఎవరు తేల్చాలి అంటే శ్రీకృష్ణుడు తేల్చునుగాక అన్న అందుకే శ్రీకృష్ణ కమిటీ వేశారు రాష్ట్ర విభజన కోసం అప్పటికే అందుకని శ్రీకృష్ణుడు నిర్ణయిస్తాడు అన్న ఎందుకంటే సవిత్రాడు చంద్రుడిని చూశాడు శ్రీకృష్ణుడు ఎలా చూశాడు ఆయన కావాలని చూడాల మనం కూడా పొరపాట్లు చేస్తాం కొన్ని ఏవో అపచారాలు జరిగితే కంగారు పడిపోకూడదు ఏం చేసాము ఎలా అనుకున్నాం చేయలేపోయాం ఈ వేపు దీపం ఆ వేపు ఏ వేపు పెట్టినా ఏం కాదమ్మా నీ దీపాన్ని గురించి దేవుడు అక్కడ కూర్చోలే దీపం తేడాగా పెట్టినంత మాత్రాన దేవుడు కోపిస్తే వాడు దేవుడు కాదండి దెయ్యం అవుతాడని అనుమానం ఏం లేదండి కోపం ఉండేవాడు దేవుడు కాదమ్మా ముందు ఆ విషయం మర్చిపోండి దేవుడు అంటే శాంతపురుషుడు దేవుడు అంటే నిష్క్రోధ ఆక్రోధ శమని లోభనాశని నిర్మమా మమతా కంత్రి నిష్పాప పాపనాశని నిర్లేప నిర్మలా నిత్య నిర్గుణ నిష్క నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నిష్క్రోధ ఆక్రోధ శమని లోభనాశని నిశంశయ సంశయగ్ని నిర్భవా భవనాశని ఆవిడ క్రోధం ఉండదు మన క్రోధాన్ని పోగొడుతోంది అంటే ఆవిడ క్రోధం ఉండటం పెట్టండి అపచారం చేసే అమ్మవారి పట్ల అది కేవలం క్రమశిక్షణ కోసం చెప్పే మాట క్రమశిక్షణ కోసం చెప్పే మాట పూజలు వ్రతాల్లో ఉండే నిబంధనలన్నీ ఎటువంటివి తెలుసా స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫారం వేసుకోమని చెబుతారు అంతే అంది యూనిఫారంతో చదువు వచ్చేస్తున్నా రోజు యూనిఫారం వేసుకుంటాడు మార్కులు మాత్రం సున్నా వాళ్ళు ఉంటారు యూనిఫారం ఎందుకోసం ఒక పద్ధతి ఒక అలవాటు సమయానికి వెళ్ళమంటారు ఇన్నింటికి లేవమంటారు దానివల్ల చదువు వచ్చేదండి ఇవన్నీ ఎందుకంటే చదువు వచ్చేయనే ప్రయత్నం చేయడానికి సహకరిస్తాయి మన వ్రతాల్లో ఉండే నియమాలు స్నానం అనగా జపం అనగా దీపం అనగా ఏదో ఇలా చేయండి ఒక పద్ధతి చెప్పలేదు అందరూ తలో చేస్తారు అస్తవ్యస్తం అయిపోతుంది వ్యవస్థ అందుకని క్రమశిక్షణ కోసం చెబుతారు తప్ప మనం పొరపాటుని ఈ దీపంలో రెండొత్తులకు బదులు మూడొత్తులు వేయాలా రెండొత్తులు వేయాలా మళ్ళీ సతంతువులు వేయాలి వితంతువులు వేయాలి పెళ్ళి ఎన్ని వేయాలి పెళ్లి కాపోతే ఎన్ని ఒక్క దీపం వెలిగించడానికి ఇన్ని షరతులు నాకు అర్థం కాదు మమ్మల్ని అడిగే సందేహాలు అన్ని ఇవే అందుకే టీవీలు వాళ్ళు మూడు సార్లు ధర్మ సందేహాలు చెప్పంటే నేను అది తప్ప ఇంకేమైనా చేస్తానని చెప్పాను అన్నీ అడిగే ఇవే పైగా అడిగేది ఒకళ్లే సుబ్బలక్ష్మి రాజమండ్రి ఇంకో పేరు ఉండదు ఇంక ఎప్పుడు ఒకళ్ళే ఒకటే సందేహం అంటే ఈ జన్మంతా సందేహాలే అనమాట ఇంకా కానీ దీపం వెలిగిస్తారు ఏవి అనుమానం లేదంటే పెళ్ళయిన వాళ్ళు కాని వాళ్ళు శతంతువులు వితంతువులు దంపతులు ఉండదమ్మా ఎప్పుడూ మూడు ఒత్తులతోనే దీపం పెట్టాలి మూడు ఒత్తులు కలిపే పెట్టాలి విడిగా పెట్టరు ఎవరు విడిగా పెడితే కూడా సన్నగా ఉంటాయి మూడు ఒత్తులు కలిపి ఎందుకు శ్లోకంలో ఉంది అక్కడ ఎవరు చెప్పకల అసాధ్యం త్రివర్తి సంయుక్తం సాధ్యం నూనెతో నింపండి లేదా నెయ్యిపోయింది ఏదైనా పర్వాలే త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఉండాలి ఎందుకు తెలుసా మూడు దారాలు ఇలా పేనితే గట్టిగా ఉంటుంది దాన్ని గుండ్రంగా పెనడం నూనె దాంట్లోంచి ఎలా ప్రసరించుకుంటూ పైకి వెళ్ళి దీపం వెలుగుతుంది పైగా మూడు గుణాలంటే అర్థం ఏమిటండి గుణం అంటే తాడు పాయ ఒక అర్థం దూది పాయ గుణం అంటే సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు గుణాల ఒత్తి కాలిపోయి దీపంగా వెరగడం అంటే నీలో ఉండే తమో గుణం రజోగుణం సత్వగుణం మూడు దగ్ధమై అనంతమైన జ్యోతిగా ప్రకాశించాలని చెప్పడం కోసం దీపం పెట్టావు ఇప్పుడు చెప్పండి ఎన్ని ఒత్తులు పెట్టాలి మూడు మూడు దారాలు ఉండాలి మూడు దారాలు కలపాలి ఒత్తి బలంగా ఉంటుంది నూనె పిల్చుకుంటుంది వెలుగుతుంది దాని ద్వారా ఏం గ్రహించాలి దీపం బాగా వెలిగిందా కాదు దీపం నీ గుండెల్లో వెలిగిందా లేదా గుండెల్లో వెలిగిందో లేదో చూడడానికి దీపం తెచ్చి చొక్కా దగ్గర పెట్టుకోకూడదు కాలిపోతుంది దీపం అంటే జ్ఞానం ఏ భేదభావము లేకుండా ఉండడం జ్ఞానం రకరకాల భేదాలు సృష్టించుకుని బాధపడడం అజ్ఞానం ఆ అజ్ఞానం విడిచిపెట్టి జ్ఞాన మార్గంలో విడితేనే మనం ప్రయోజనం పొందగలుగుతాం అందుకే శ్రీకృష్ణుడు కావాలని అపచారం చేయాల ఆవు పాలు పిండుతున్నాడు ఆ పాలకుండలో ఆ పాలల్లో చవితున్నాడు చంద్రుని ప్రతిబింబం పడింది ఆ రకంగా చూశాడు అంతకంటే ఏం జరగాలి కావాలని చూశాడా అలాగే మనం కూడా ఏవో పొరపాట్లు చేస్తాం కంగారు పడిపో ఆయన ఏం చేశాడు వెంటనే సాయంత్రానికికో మర్నాటకో ఆయనకు నింద వచ్చింది సత్రాజిత్తున్న ఒక రాజుగారు ఉన్నాడు ఆయనకి ఒక మణి ఉంది శమంతక మణి దాన్ని ఏదో ఆరాధన చేస్తే సూర్యుని వరం కారణంగా ఆయనకి రోజు వంద కేజీల బంగారం వస్తుంది అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వాళ్ళకి ఇస్తే బాగున్న డబ్బులు అవసరం అక్కడ అందుకని ఓ మణి ఉంది ఆయన రోజు ఆరాధన చేసే కూడా వచ్చేది అది ఆయన్ని శ్రీకృష్ణుడు ఒకసారి అడిగాడు ఏమయ్య నీ దగ్గర ఎందుకు అయ్యా ప్రజలందరికీ వినియోగపడేలా చేద్దాం వేబన్నాడు కుదరదు అన్నాడు ఆయన పూల వదిలేశాడు దాని తర్వాత ఆ మణిని ఆయన తమ్ముడు మెళ్ళలో వేసుకుని వేటకెళ్ళాడు ప్రసన జంతు వినాయక్ కథలో ఉంటుంది అక్కడ ఒక సింహం చూసింది ఆ మణి దానికి ఎందుకంటే సింహం మణి ఏం చేసుకుంటుంది అదేదో రా మాంస జంతువు మాంస పొద్ద అనుకుని దాన్ని మింగడం కోసం వాడు జబ్బింది పడు చనిపోయాడు అది నోట గరుచుకుని వెళ్ళింది కాసేపటికి ఆ సింహాన్ని ఒక ఎలుగుబంటి చూసింది అదే జాంబవంతుడు రామాయణ కాలం నాటివాడు ఆయన ఆ సింహాన్ని చంపాడు ఎలుగుబంటి తలుచుకుంటే శరభ మృగం తలుచుకుంటే సింహాన్ని చంపగలదు చంపాడు పట్టుకెళ్ళి ఆయన ఏం చేశాడు ఆయనకి తెలుసు అది మణి మాంసపు కాదు కాబట్టి ఆ మణిని పట్టుకెళ్ళి తన ఇంట్లో తన కూతురు ఉంది జాంబవతి అని చిన్నపిల్ల ఆ పిల్లకి ఇచ్చాడు ఆడుకోవడానికి ఇంత జరిగింది సత్రరాజిత్ ఏమన్నాడు ఎప్పుడో శ్రీకృష్ణుడు అడిగాడు మణి నేను ఇవ్వలేదు అందువల్ల ఆయనే దొంగిలించి ఉంటాడు అని నింద వేశాడు ఇదే నీలాప నింద మనం చెయ్యలేదు మనకు వచ్చింది అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు చూడండి వినాయక చవితి కథ వింటూ కూర్చోలా దండం పెడుతూ కూర్చోలా నింద ఎలా వచ్చిందో తెలుసుకుని అలాగే దాన్ని పరిహారం చేసుకుందుకు వెళ్ళాడు ప్రయత్నం చేస్తే నిందలు పోతాయి తప్ప కథ విన్నంతలో నిందల పోచ్చి నమ్మకాలు పెంచుకోకండి కథ వినడం అక్షింతలు పట్టుకోవడం అక్షింతలు ఎత్తిమీ వేసుకోవడం అక్షింతలు పట్టుకోమని ఎందుకు చెప్పారు అంటే అక్షింతలు పట్టుకున్నంతసేపు కదలకూడదు కాబట్టి అక్కడ కూర్చుంటామని అక్కడ కూర్చుంటే కథ వింటామని వింటే కథను అర్థం చేసుకుంటామని అర్థం చేసుకుంటే జీవితానికి అన్వయించుకుంటామని అన్వయించుకుంటే ఆచరిస్తామని ఇంత ప్రణాళికతోటి కథ ఏర్పాటు చేస్తే మనం చాలా తెలివైన వాళ్ళం అసలు వినం అక్కడ ఉండం ఎక్కడో ఉంటాం కథ హరి ఓం కథ మనం వినకుండా ఎక్కడో కూర్చుని పురోహితులు వారిని అక్షంతలు అడిగి కథక్షంతలు నెత్తిమీద వేసుకుంటే కథ విన్నట్టే అలా కుదురుతుందండి అన్నదన్నాక చేయిగడుక్కుంటామండి చేయి కడుక్కుంటే అన్నం అన్నట్టే అంటే సరిపోతుందండి అందరం చేతులు కడుక్కుందాం అన్నందన్నమానేద్దాం చేయిగడుక్కుంటే గడుపుతు ఆకలి తీరుతుందా అన్నందన్నాక చేయిగడుక్కోవాలండి అందరూ చేతులు గడు మనకు ఒక సంప్రదాయం ఉందండి తెలుగు వాళ్ళలో బాబు ఈ పూట మా ఇంటో చేతులు కడుక్కోండి అంటారు అన్నానికి రమ్మను పిలవరండి అంటే వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళి చదురు గడుక్కొని వచ్చేస్తే ఆనందాన్ని అట్టేనా మా ఇంట్లో చదువు గడుక్కోండి అంటే మా ఇంట్లో ఆనందనమని అర్థం అంతేకాదు బ్రాహ్మణుల్లో ప్రత్యేకంగా ఓ సంప్రదాయం ఉందండి బ్రాహ్మణులు భోజనానికి రమ్మని పిలవరు బాబు దేవతార్చనకి రండి దేవతార్చనకి రండి అంటారు భోజనానికి రమ్మంటే అవమానం మేము ఒప్పుకో మాకు మాకు లేదా భోజనం నువ్వు పెట్టేది ఏమిటంటాం అది మర్యాద కాదండి దేవతార్చనకి రండి అంటే బ్రాహ్మణులు ఎక్కడ దేవతార్చన చేశారో ఆ పీఠ లేవకుండా భోజనం చేస్తారు అక్కడే దేవతార్చన వెంటనే భోజనం ఆక అక్కడే పెడతారు వడ్డిస్తారు దేవతార్చన చేసిన చోటే భోజనం చేస్తారు కాబట్టి మర్యాదగా దేవతార్చనకు రండి అని పిలుస్తారు అంచేది వాళ్ళు రాగానే దేవతార్చనకు రమ్మనం కానీ భోజనం పెడతామని చెప్పలేదు కదా అయిపోయాక వెళ్ళిపోండి అంటే కుదురుతుంది అది టెక్నికల్గా తీసుకోకూడదమ్మా దేన్ని దాని అంతస్తారాన్ని గ్రహించాలి నీలాప నిందలు కథ వింటే పోతాయని ఎందుకన్నారు ఆ కథలో ఎలా పోగొట్టుకోవాలో ఉంది ఉపాయం అలా పోగొట్టుకుంటే పోతాయి శ్రీకృష్ణుడు ఏం చేశాడు కథ వింటూ కూర్చోలే వినాయకుడికి దండం పెట్టి కూర్చోాల చంద్రుడికి దండం పెట్టు కూర్చోాల అసలు ఈ ఎందుకు వచ్చింది అని వెళ్ళాడు సత్రాజిత్ దగ్గరికి ఏమయ్య నేను తీలేదు కదా అని అడిగాడు ఆయన చెప్పాడు వెంటనే ఆ వేటకు తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ వెతికాడు ఆ ప్రశానజిత్తు శవం కనపడింది అక్కడి నుంచి ఒక సింహం కాళీ గుర్తులు ఆ సింహం కాళీ గుర్తులు వెళ్ళాడు అక్కడి నుంచి ఎలుగుబంటి కాళీ గుర్తులు అవి పట్టుకుని వెళ్ళాడు చివరికి ఎలుగుబంటి గుహలోకి వెళ్ళాడు త్యాంబవతుడితో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఆయన సంహా డు తర్వాత పట్టుకొచ్చి ఆ మణిని పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు ఇంత ప్రయత్నం చేస్తే శ్రీకుష్ణుడు యొక్క నింద పోయింది గాని కథ వింటే పోలా కథ వింటే మనకేం చేయాలో తెలుస్తుంది అందుకని ఆ కథ వినడం ద్వారా తెలుసుకుని మన నిందలు మనకు పోగొట్టుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి తప్ప కేవలం కథ వింటే ఏదో జరుగుతుంది అని పొరపాటు డాక్టర్ గారు ఏదైనా రోగం వస్తే జలుబు చేసింది మందులు వాడండి అని రాస్తారు గుణ జ్వరం వచ్చింది అనుకోండి ఏదో సారిడాన్ పేరడాన్ ఎనాలిజన్ అని రాస్తారు శారిడాన్ రోజుకు మూడు సార్లు మూడు రోజులు వాడండి పేరడాన్ రోజుకు మూడు సార్లు మూడు నాలుగు రోజులు వాడండి ఎనాలిజన్ రోజుకి రెండు సార్లు మూడు రోజులు వాడండి అని రాస్తారు మందుల చెట్టి మనం మందులు కొనుక్కోవాలి ఆ మందులు ప్రకారం వాడాలి అలా వాడడం మానేసి కథ వింటే చాలు అన్నట్టుగానే మందుల చీటి చదివితే చాలు అని మందుల చీటీ ఎదురుగా పెట్టుకుని సారిడాన్ రోజుకి మూడు సార్లు మూడు రోజులు పేరు డాన్ రోజుకి రెండు సార్లు మూడు రోజులు ఎనాల్జిన్ రోజుకి మూడు సార్లు రెండు రోజులు అని చదివేస్తే మన తలెప్పి తగ్గుతుందా మన జ్వరం తగ్గుతుందా ఆలోచితురుగాక మేరలు అజ్ఞానంలో పడేయకుండా హిందూ ధర్మాన్ని తీసుకెళ్ళి పవిత్రమైనటువంటి ఆశయంతో ఋషులు ఆలోచన చేసి మనుషులకి బుర్ర ఉంది ఆలోచిస్తారు గుర్రెల్లాంటి వాళ్ళు కాదు గుర్రాల లాంటి వాళ్ళు మా వాళ్ళు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంత ఉన్నతమైన వ్రతాలు పూజలు కథలు మనకి పెడితే మనం కేవలం దాన్ని సెంటిమెంటల్ చేసి బారేసేసి అది చూస్తే చాలు వింటే చాలు అసలు ఆ మండపంలో ఉంటే చాలు ఆ పక్కన మిరపగా బజ్జీలు అమ్మితే చాలు అన్నీ పుణ్యాలే అని గొప్ప ప్రచారాలు చేస్తే ధర్మం దెబ్బతింటుంది తప్ప ఎప్పుడూ ధర్మం పెరగదండి ఖచ్చితంగా దాని తత్వం తెలుసుకుని తీరాల్సిందే మందుల చీటి వాడితే రోగాలు తగ్గవు మందుల మందుల చీటి వాడాలి తప్పితే మందుల చీటి కంఠస్థం చేయడం వల్ల ఉపయోగమేలా అలాగే కథలు కానీ పారాయణలు కానీ నామాలు కాని సహస్రనామాలు కాని ఊరికే కంఠస్థం చేస్తే ఫలితాలు రావండి దాని అర్థం తెలుసుకోవలసిందే దాన్ని అన్వయం చేసుకోవలసిందే ఆచరణలో పెట్టవలసిందే అప్పుడే మనం నిజమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతాం పైగా వినాయకుడికి సంబంధించి ఇరవై యొక్క మీరు గమనించండి మారేడాకు ఒత్తరేడాకు ఇవన్నీ చెప్పాం ఇవన్నీ వైద్యంలో పనికి రావడమే కాదు శివాలయంలో మారేడాకులు శివుడికి ఇష్టమని చెబుతారు దేవుడికి ఎప్పుడైనా ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం అన్నారంటే పొరపాటు మాట దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు మానవులకు ఉంటాయి ఇష్టాయిష్టాలు ఇష్టా అతీతంగా ఉండేవాడు దేవుడు ఇష్టాయిష్టాలు ఉండేవాడు జీవుడు మరి దేవుడికి ఇష్టమని ఎందుకన్నారు శివాలయంలో మారేడాకు ఎందుకు ఇష్టం అంటే శివాలయంలో అభిషేకం చేస్తారు నీళ్లు పోస్తారు చెమ్మ ఏర్పడుతుంది ఖచ్చితంగా తడి ఆ మారేడాకు చెమ్మని హరిస్తుంది దానిలో ఆ శాస్త్రీయమైన లక్షణం ఉంది మీ ఇంట్లో కూడా ఎక్కడైనా తడి పేరుకుంది అంటే వర్షం కారణంగా ఏ మూలైనా నీళ్లు పేరుకున్నాయి అంటే నాలుగు మారేడు దళాలు అక్కడ వేసేస్తే ఆ నీళ్లు పోతాయి చెం ఆ వాసన పోతుంది మనకు హాని జరగదు అక్కడ బ్యాక్టీరియా పేరుకోదు జికా వైరస్ సింగపూర్లో బాగా వ్యాపిస్తున్న కారణంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది శివాలయంలో మారేడా గురయమన్నారు విష్ణువాలయంలో వేయమని చెప్పాలి ఎందుకని విష్ణువాలయంలో అభిషేకాలు ఎక్కువ చేరు అక్కడ అలంకారాలు చేస్తారు శివాలయంలో అభిషేకం చేస్తారు అభిషేకం చేసినప్పుడు నీళ్లు నిలుస్తాయి అక్కడ శివుడి మీద ఆ నాలుగు మారేడాకులు వేస్తే ఆ నీళ్ల చెమ్మని ఆ మారేడాకులు హరించి శివలింగానికి ఏమీ ఇబ్బంది లేకుండా చేస్తాయి అది కాకుండా మనకి ఇండియాలో గొళ్ళల్లో రోజూ విపరీతంగా పొద్దున్న సాయంత్రం కూడా అభిషేకాలు పాలతోటి తేనెతోటి నేతితోటి మన ఇష్టం వచ్చినట్టుగా బిందెలు బిందెలు పట్టుకెళ్ళి శివలింగాల మీద పోషేస్తూ ఉంటే పంచారామ క్షేత్రాలు సహా ద్వారశ జ్యోతిర్లింగాలు సహా దెబ్బతున్నాయి మీరు వెళ్ళి చూసుకోండి శ్రీశైలంలో శివలింగం పది అంగుళాలు ఉండే శివలింగం ఇప్పుడు మూడు అంగుళాలే ఉందమ్మ మూడు అంగుళాలే కారణం ఏమిటో తెలుసా శ్రీశైలంలో శివలింగాన్ని అందరూ ముట్టుకోవచ్చు అని చెప్పారు శ్రీశైల శివ శ్రీశైల దేవం శిరస నమామి అంటే శిరస్సు తాకించవచ్చు అంటే ఇక వీళ్ళు వాళ్ళు అనేవి లేదు మొత్తం వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి శిరస్సు తాకించి ఊరుకోట్లా మసాజ్ చేస్తున్నారు శివుడికి ఇలాగ మొత్తం ఇలాగ ఉళ్ళంతా నలిపి మసాజ్ చేసి స్నానం చేయించి ఎందుకంటే ముట్టుకోవడమే పుణ్యం అంటే ఉళ్ళంతా ముట్టు ముట్టుకుంటే ఇంకా పుణ్యం అరగంట ముట్టుకుంటే ఇంకా పుణ్యం అక్కడే మకాం పెట్టేస్తే ఇంకా పుణ్యం మన అజ్ఞానం అలా ఉంటుంది ఖచ్చితంగా అసలు ఏది ఎందుకు చెప్పారన్నది అక్కర్లేదు ఇంకా పట్టుకో ముట్టుకో నీ ఇష్టం శివలింగాలు ఏమైపోయినా సరే శ్రీశైలం ఈవో స్వయంగా చెప్పాడు నాకు అయ్యా మీ ప్రవచనంలో చెప్పండి జనం ప్రవర్తిస్తున్నారు లింగం దెబ్బతింటుంది పది అంగుళాలు ఉండే ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైలం ఇవాళ నెలల్లోకి వెళ్ళిపోయిందండి మూడు అంగుళాలు ఉందండి ముందు ముందు కనపడకపోయినా ఆశ్చర్యపోకల దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలి అంటే అది ఎందుకోసం పెట్టారో తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆకుల పూజ ఎందుకు చేయమన్నారు ఆయనకి ప్రత్యేకంగా ఆ ఆకులన్నీ వైద్యంలో ఉపయోగపడతాయి తులసి మన ఇంటి ముందు తులసి పెట్టుకోమంటారు ఎందుకంటే తులసి యాంటీబయాటిక్ ఇంటి ముందు కనుక తులసి మొక్క ఉంది అంటే పాములు రావు తేళ్లు రావు మనకి రోగాలు కలిగించే క్రిములు ఏవీ రావు అక్కడ ఆగిపోతాయి తులసి కారణంగా అందుకే విష్ణువు తులసి మాల ఎందుకో తెలుసా విష్ణువుకి మాలలు చావంతి పూలు గులాబ్ పూలు బంతి పూలు అన్ని పూలదండలు విష్ణువుకి వేస్తారు శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అలంకారం అంటే మరి బంగార అందరూ వెయ్యలేరు కదా పూలదండలు వేస్తారు పూలదండలతో వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా మాకు తెలుసు అందుకే మూడేళ్ళు అయింది నేను మానేశాను వేసుకోవడం వేసుకోవడం మానేశాను కారణం తెలుసా పువ్వుల్లో పొరుగులుంటాయి మీ సొమ్మ ఏం పోయింది బజార్లో కొంటారు పట్టుకొచ్చి మా మెళ్ళలో బారేస్తారు మాకిక్కడో కుట్టేస్తూ ఉంటాయి ఇవన్నీ మా బాధ మీకు తెలియదు సీత కష్టాలు సీతవైతే పేత కష్టాలు పేతవని మా కష్టాలు మాది పైగా ఒక్కో భక్తులు ఉంటాడు మెళ్లో వేసి గురువుగారు ప్రసంగం అయ్యే వరకు తీయడానికి వీళ్ళ ఇదో వేరాభిమానం ఎక్కడ ఇందులో అభిమానం కంటే అహంకారం ఎక్కువ ఆయన వేశాడు కాబట్టి తీయడానికి వీళ్ళ ఇప్పుడు ఆ దండతో నాకు ఎంత ఇబ్బంది పైగా ఇక్కడ దండలు పర్వాలేక అసలు శుభ్రత పద్ధతి అన్నీ ఉంటాయి అమెరికాలో కూడా ఏమి ఇబ్బందుల అక్కడ మన మన దగ్గర దండలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కాకినాడ భానుగూడు జంక్షన్ కడతాడు అక్కడ కెమికల్స్ అన్నీ చల్లుతారు నీళ్లు చల్లుతారు అవి ఎక్కడ దాచారో తెలియదు ఆరు నెలల కట్టిన దండలు అవి పట్టుకొచ్చి మా మెళ్ళలో బారేస్తారు ఏమవుతాయంటే ఖచ్చితంగా మాకు ప్రతి లాల్చి ఇక్కడంతా మచ్చలైపోతాయి తెల్ల తెల్ల లాల్చి పాడైపోయింది ప్రతి సమావేశానికి ఓ లాల్చీ తీసి పారేస్తే యాభై లాల్చీలు కూడా సరిపోవు నాకు ఖచ్చితంగా ఇవన్నీ గ్రహించే నేను దండ వేసుకోవడం మానేశాను అయితే మన దేశంలో మనుషులు మీకు తెలుసు ఇంత శాస్త్రీయంగా చెబితే వాళ్ళకి అర్థం కాదు అవర్ కంట్రీ ఈజ్ మోర్ సెంటిమెంటల్ దాన్ సైంటిఫిక్ సైంటిఫిక్ అంటే సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది అక్కడ అందుకే నేను ఒకటే సెంటిమెంట్ వచ్చేసా మా అమ్మగారు పోయిన తర్వాత ఏడాది కాశీ వెళ్ళాం గైలో ఆవిడకి ఏదో పితృకార్యాలు చేస్తారు కదా ఆ చేసినప్పుడు ఏదో ఓటు వదిలేయాలి కదా పోలదండం వదిలేస్తున్నానని దండం పెట్టుకున్నాను లేకపోతే మన జనానికి చెప్పలేముడు మీరు ఎంత విజ్ఞానం చెప్పండి ఏం చెప్పండి మన అజ్ఞానం మందే వినరో వదిలేశా ఖచ్చితంగా అందుకని అదే చెప్ప ఐ బాబా కాశీలో వదిలేశారట అని వేడు మానేశారు నేను సుఖంగా ఉన్నాను ఎవరు పడతామండి ఇదంతా అందుకే మీరు విష్ణు ఆలయంలో మాలలు వేయడం వల్ల ఏమవుతుందంటే రకరకాల కీటకాలు క్రిములు చదలబట్టినటువంటి పువ్వుల కారణంగా విగ్రహం దెబ్బతింటుందమ్మా ఖచ్చితంగా అది రాతితో చేసినా లోహంతో చేసిన చెక్కతో చేసిన దెబ్బతింటుంది ఖచ్చితంగా ఆ దెబ్బ తినకుండా ఉండాలంటే తులసి మాల వేయాలి తులసి యాంటీబయాటిక్ ఈ మాలల్లో ఉండే దోషాలన్నీ తులసి మాల హరిస్తుంది అందుకని విష్ణుమూర్తికి తులసి ఇష్టమన్నారు శ్రీ పరమేశ్వరుడికి ఏమో మారేడాకులు ఇష్టం అన్నారు దేవతలందరికీ ఇష్టం ఇష్టం వండంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి అలాగే వినాయకుడికి ఉండరాళ్ళు ఇష్టం అన్నారు ఏ ఇంకేం పిండి వంటలు ఆయన ప్రాప్తం ఏమిటండి శ్రీరామచంద్రమూర్తికి శ్రీకృష్ణుడికి ఏమో పెడతారా శ్రీకృష్ణుడికి ఏమో వెన్నపూస పెడతారా వెంకటేశ్వర స్వామికి ఏమో పంచభక్ష పరమాణాలు పెడతారా శివుడికి కూడా శ్రీరామచంద్రమూర్తికి కూడా పానకాలు పెడతారా శివరాత్రి కూడా రకరకాల పిండి వంటలు చేస్తారా వినాయకుడికి ఒక్కడికైనా పాపం చప్పిడు పడేస్తున్నారు ఎందుకంటే వినాయకుడికి ఇష్టం అంటే భాద్రపద మాసం శ్రావణ మాసం భాద్రపద మాసం వరుసగా కార్తీక మాసం వచ్చే వరకు నాలుగు నెలలు ఆషాఢ మాసం నుంచి లెక్క వర్షాలు బాగా కురుస్తాయి ఈ వర్షాలు కురిసే కాలంలో మన జఠరాగ్ని ఉంటుందే డైజెషన్ ఎన్నం అరి అరిగేటువంటి అగ్గిని శక్తి అది బాగా క్షీణిస్తుంది బాగా తగ్గిపోయి ఉంటుంది అందుకని ఈ కాలంలో మనం ఈ నాలుగు నెలలు కూడా ఒక వినాయక చవితి కాదు ఇంచుమించు ప్రతిరోజు కూడా నూనె నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువ వాడకూడదు ఆవిరి మీద తయారు చేసిన పుడుములు ఇడ్లీలు ఉండ్రాళ్ళు పిండి ఇలాంటివే ఎక్కువగా తినాలి ఈ నాలుగు నెలలు అందుకే చాతుర్మాస్య దీక్ష చేస్తారు ఒక పూట అన్నం తిని ఒక పిండి తింటారమ్మా ఖచ్చితంగా దాని ఉద్దేశం అది అందుకని వినాయకుడికి ఉండ్రాళ్ళు ఎందుకు ఇష్టమని పెట్టమన్నారు అంటే బాబు ఈ రోజున నాకు ఉండ్రాళ్ళు పెట్టడంతో పాటుగా నా పేరు చెప్పుకుని మీరు కూడా ఈ నాలుగు నెలలు ఉండ్రాళ్ళు ఇడ్లీలు కుడుములు తినే ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని మనకి చెప్పడం కోసం దేవుడు నైవేద్యం స్వీకరిస్తున్నాడు అందుకే మీరు శ్రీరామనవమి గమనించండి శ్రీరాముడికి ఉండ్రాళ్ళు బెటర్ మిఠాయిండలు బెట్టర్ ఏం పెడతారు పానకం శ్రీరాముడికి పానకం ఏమిటండి శ్రీరాముడికి పానకం ఇష్టం సీతాదేవికి పూనకం ఇష్టం అని రామాయణంలో ఎక్కడా లేదు ఇరవై శ్లోకాలు చదివే మాట్లాడుతున్నా ఎక్కడా లేదు శ్రీరాముడికి పానకం ఎందుకు ఇష్టం తెలుసా అది ఏప్రిల్ నెలలో వస్తుందమ్మా చైత్రశుద్ధ నవమి ఎండలు మండిపోతూ ఉంటాయి ఇండియాలో ఎండలు మీకు తెలియదేముంది ఇక్కడ మీకు ఫారిన్ హీటు అక్కడ మాకు సొంత హీటు సెల్సియస్ నూట రెండున్నా నూటారు ఉన్నా మీకు ఫారెన్ హీట్ మాకు అలా కాదు యాభై రెండు సొంత హీట్ అది చచ్చిపోతున్నాం అక్కడ హైదరాబాదులో కూడా తట్టుకోలేక అందుకని మా వేడికి మాకు వేసవ కాలం ఎలా ఉంటుందంటే ఓ రోహిణీ కార్తీకి పెరంలో మంగళంలో బాడిపోయినట్టుగా ఉంటుంది మా పరిస్థితి అప్పుడు శ్రీరామనవం పండుగ అప్పుడు వస్తుంది అప్పుడు శుభ్రంగా బెల్లం వేస్తారు అందులో చల్లటి నీళ్ళలో బెల్లం వేస్తారు అల్లం వేస్తారు యాలకులు వేస్తారు లవంగాలు వేస్తారు ఇన్ని వేసిన పానకం తాగితే దాహం కట్టుబడిపోతుంది వెంటనే అందుకని శ్రీరాముడు పానకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తున్నాడు అంటే మన హిందూ దేవతల ఆరాధనంతా మనిషి జీవితం కోసం ప్రకృతి ఆరాధనగా ఏర్పడింది మనిషిని కాపాడమే దేవత ల లక్ష్యం ఏ కాలంలో ఏ ఋతువులో ఎటువంటి పదార్థాలు సేవిస్తే మనకి మంచిదో అదే మన దేవతలు సేవిస్తున్నారు అంటే మోస్ట్ డెమోక్రటిక్ గాడ్స్ ప్రజాస్వామ్య పరమైన దేవతలు ఎవరికైనా ఉంటే హిందువులకి మాత్రమే మనం అదృష్టవంతులం ఏ నిబంధనలు కూడా కఠినంగా చెప్పరు సులభంగా చెబుతారు అర్థమయ్యేలా చెబుతారు చివరిగా ఒక్క వినాయకుడు హాస్యప్రియుడు కాబట్టి హాస్యానికి సంబంధించిన ఒక్క మాట చెప్పుకొని ఒక పద్యం చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం దీపాల పిచ్చే శాస్త్రి గారని ఆయన వినాయకుడి మీద చాలా మంచి పద్యం రాశాడు ఒకటి పరమచమత్కార భరితంగా ఉంటుంది వినాయకుడికి హాస్యం అంటే చాలా ఇష్టం వినాయక చవితి మన పత్రికల వారు మీడియోల వారు విజృంభించి వినాయకుడిని రకరకాల రూపాల్లో చూపిస్తారు పాప అన్నీ భరిస్తాడు ఓపికగా ఫోన్లే అదో ఆరాధన అదో ఆరాధన ఏమిటో హాస్యం అంటే ఆయన జనకునకున్ విషంబిడిన బిడిన సాగరతో యములన్నీ నెలపాలునరగజేతునంచు జనకునకున్ విషం బిడిన సాగరతో యములన్నీ నెలపాలునరగజేతునంచు కరమూదిన గౌరియు జూచి వద్దురాతయ వద్దురాత సురేంద్రు ధాటి గట దాగిన మామను బయట వైతువా అట దాగిన మామను అనగ కరం ముదీసిన అనగ కరం ముదీసిన గజాస్ అభీష్ట సిద్ధి కి ఈ పద్యానికి మంచి నేపథ్యం ఉంది ఓ రోజు మధ్యాహ్నం కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడు వినాయకుడు అందరూ ఉండగా ఇంకా అప్పుడు కుమారస్వామి పుట్టల వినాయకుడే పుట్టాడు మధ్యాహ్నం ఒంటి గంట అయింది భోజనాలు చేశారు భోజనం చేస్తే కాస్త నిద్ర వస్తుంది భుక్తాయాసం అందుకని పరమశివుడు కాసేపు పడుకుంటాను పార్వతి ఎవరు రాకుండా చూడు భక్తులు వాళ్ళు అని అంటే సరే పడుకోండి నాకు ఇప్పుడే పడుకోవడం తీరదుగా మొగాళ్ళంటే భోజన చేసిన వెంటనే పడుకుంటారు ఆడాళ్ళు అలా కాదు వంటిలంతా సర్దుకోవాలి గట్టు అంతా తుడుచుకోవాలి మూడు పనులు ఉంటాయి వాళ్ళతో పాటు విశ్రాంతి తీసుకోవడం వీళ్ళకి కుదురుతుందండి అందుకని పార్వతి ఇది నేను ఇవన్నీ తుడుచుకొని వస్తాను అసలే పని కూడా రాలేదు కైలాసంలో కూడా పని రాదు పార్వతి అయితే పని రావాలని ఏమైనా ఉంది ఇవిడు లెక్క మాకు హైదరాబాదులో పెద్ద సమస్య పని ఎవరైనా ఇల్లాలు లలితా సహస్రం నిత్యం పారాయణ చేసిన ఫలితంగా అమ్మవారు కనపడి నీకు ఏం కావాలో కోరుకో మూడు వరాలు ఇస్తున్నా నీ ఇష్టం వచ్చిన వరాలు కోరుకో అంటే మొట్టమొదటి కోరిక మా ఆవిడ సహా అందరూ కోరేది ఏమిటంటే పని మనిషి రోజు వచ్చేలా చూడు మిగిలిన మేము ఉండమండి రెండో వరం పోనీ అమాయకురాల పని మనిషి గొడవ ఎందుకే పని మనిషి రాకపోతే నేను వస్తాను పోని ఏదైనా కోరుకో అని అంటే ఆత్మజ్ఞానం అడుగుతుందేమో ఏదన్నా ఇద్దామని పాపం అమ్మవారు రాశారు అందుకే రెండో వరం కోరుకో అంటే రోజు వస్తే కుదరదు పొద్దున్న ఆరింటికే వచ్చేలా చూడు అప్పుడు అదే గొడవ అప్పుడు కూడా ఇంకొక్క వరం ఇస్తున్నా కాస్త తెలివైన వరం కోరుకోవే పిచ్చిదానా అంటే అప్పుడు కూడా మూడో వరం ఏం కోరుతారో తెలుసా ఏదైనా పచ్చడి కూర పెట్టిస్తే గిన్నె పట్టుకెళ్ళి మళ్ళీ పట్టుకురావట్లా ఎప్పటికప్పుడు తెచ్చేలా చూడు ఇంతే అందుకని అమ్మవారు ఏం చేస్తుంది నీళ్ళు బంగారం కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా పని మనిషో తప్పితే వేరే గొడవలేదు నీకు పో పని నువ్వు పడండి అనేది వెళ్ళిపోతుంది మనకి పని మనిషి దక్కింది పార్వతీదేవి పోయింది ఎప్పుడు మానవ జీవితం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏ సమస్య ఎదుర్కొంటున్నామో అది చాలా తీవ్రంగా కనపడుతుందండి గడిచిపోయినవన్నీ తేలిగ్గా ఉంటాయండి అసలు ఇప్పుడున్న సమస్య కంటే చాలా తీవ్రమైనవి మనం పూర్వం ఎదుర్కొని ఉంటాం వాటిని మనం భేదించాం అవి గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం కానీ బలహీనత ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు వచ్చిన తలనొప్పి పూర్వం వచ్చిన కడుపు కంటే గొప్పగా కనిపిస్తుంది ఏముండదు అది అన్నీ ఒకటే మనం ధైర్యం కోల్పోతాం వెంటనే అందుకని అలా ఆలోచిస్తాం అందుకని పార్వతీదేవి కూడా సమస్య అందుకని నాకు పడుకోవడం తేరదు కదా మీరు వెళ్ళి పడుకోండి కాసేపు వీళ్ళు చూసుకోండి పిల్లాడు అల్ర చేస్తూ ఉంటాడు మరి పిల్లాడు పిల్లాడే కదా ఎవరికైనా అని వినాయకుడిని అక్కడ ఇచ్చిందట ఆయన ఏం చేశాడు రే దారా గణపతి దా పక్కన కూర్చో అని నేను పడుకున్నాడు నిద్ర పట్టేసింది మంచుకోండా చల్లగా ఉంటుంది ఫ్రిడ్జు వేసి శుభ్రంగా పట్టేసింది అప్పుడు ఏమైంది అండి ఈ బాలగణపతి చిన్నవాట పిచ్చేసి దీపాల పిచ్చేసేస్త గారు మహానుభావుడమ్మ గొప్ప కవి గొప్ప అవధాని ఆయన కొన్ని వేల పద్యాలు సేకరించి చాటుపద్య మణిమంజరి అని వేశారు ఆ మహానుభావుడు కృషి చేయకపోయి ఉంటే ఎన్నో పద్యాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి ఆయన గణపతి మీద చమత్కారంగా రాసాడు బాల గణపతిని దగ్గర పెట్టుకుని శివుడు అన్నట్ట రే అబ్బాయి మాట్లాడకుండా పడుకో నేను కూడా పడుకుంటున్నానే మీ అమ్మ మళ్ళీ కోప్పడుతుంది అమ్మ కోప్పబడుతుంది ఈయనే ఉండవు అని అన్నాడు ఆయన పడుకున్నాడు ఈయన ఏం చేశాడు చిన్నపిల్లలు ఎప్పుడైనా మీరు గమనించండి తల్లి పడుకున్నా తండ్రి పడుకున్న పక్కన పడుకోమంటే పడుకోరండి వాళ్ళకి నిద్ర వచ్చే వరకు పడుకోరండి అంతవరకు ఏం చేస్తారో తెలుసా తల్లిని కానీ తండ్రిని కానీ అంత గమనిస్తూ ఉంటారు పైనుంచి కిందికి అమ్మ జోకాలు ఎలా ఉన్నాయి ముక్కు పొడకెలా ఉంది మెల్లో మంగళసూత్రం ఏమిటి ఇలా వేలాడుతూనే లాగుతూ ఉంటారు పీకుతూ ఉంటారు జుట్టు లాగుతూ ఉంటాడు పడుకోడు అలాగా గణపతి శివుడిని చూశాట పైనుంచి కిందికి ఆయనకు అనుమానం వచ్చింది శివుడు మొత్తం అంతా తెల్లగా ఉంటాడు శివుడు తెలుపు అమ్మవారు నలుపు అందుకే ఆవిడ ఖాళీ అంటారు ఖాళీ అంటే నల్లగా ఉంటుంది అందుకంటే వెళ్ళా శివుడు తెలుపు అంతా తెల్లగా ఉన్నాడు కంఠం తగ్గిన మాత్రం నల్లగా ఉంది మరి మిషన్ తాగిన మచ్చా అందుకని అనుమానం వచ్చింది చిన్నపిల్లడు కదా రకరకాల అనుమానాలు వస్తాయిగా అదేమిటి నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు పైనుంచి కిందికి ఇక్కడ ఒక్కచోట నల్లగా ఉంది చిన్నప్పుడు ఏమన్నా తప్పు చేస్తే వాళ్ళ అమ్మ వాత కంఠం మీద అందుకే నల్లగా అయిపోయి ఉంటుంది ఎందుకనమ్ మంచిది అమ్మని అడుగుదాం అప్పుడు మరి శివుడు తల్లి ఎవరో తెలియదు లేరు కదా అక్కడ అందుకని మా అమ్మగారు లేరు అందుకని అమ్మని అడిగేట అమ్మ అమ్మ నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు కదా కంఠం దగ్గర ఎందుకే నల్లగా ఉందంటే అప్పుడు దొరికింది పార్వతికి అవకాశం భార్యలు ఎలా ఉంటారు అంటే భర్త మీద ఏమన్నా చెప్పడానికి ఏదన్నా అవకాశం దొరికితే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా అందుకని వెంటనే భర్తను కాస్త ఆట ఆడించచ్చు కదా అని ఇవిడానికి ఏం చేస్తాను ఆయన చాదాప్మకుడు చెబితే వెంట కొడితే ఏడుస్తాడని మీ నాన్నగారు ఒక రకమైన ఆయన ప్రతిదానికి పరిగెట్టేస్తారు ఊళ్ళో ఏ పని వచ్చినా ఈయనే పిలుస్తారు ఇంటి పనులు అన్నీ మానేసి శంకపూర్ తెలుగు సమాజం శంకపూర్ తెలుగు సమాజం తిరుగుతూ ఉంటాడు బయట పని ఏమీ లేదు ఈయనకి ఇంట్లో చెప్పిన పనులు చేరు పిల్లల్ని ఏమో నాకు నాకు అప్పగించేస్తారు ఇక్కడ అందుకని మీ నాన్నగారు అన్నిటికీ ముందుకు దూకేసే రకమైన ఆయన వెనక బాల సముద్రాన్ని మథనం చేశారు అప్పుడేమో అన్నీ వచ్చాయి లక్ష్మీదేవి వచ్చింది విష్ణుమూర్తి పెళ్లి చేసుకున్నాను నాయన పోన్లే అది మంచిదే అయింది అనుకో మీ నాన్నగారు చేసుకుంటే నాకు ఇబ్బందిగా ఉండేది అది మంచిది అనుకో కామధేను వచ్చింది వశిష్ఠుల వారికి ఇచ్చారు కల్పవృక్షం వచ్చింది దేవేంద్రుడు తీసుకున్నాడు చింతామణి పీఠం వచ్చింది దేవేంద్రుడు తీసుకున్నాడు చంద్రుడు వచ్చాడు ఆకాశానికి పంపించారు అన్ని అందరికీ ఇచ్చారు నాయన విషం వచ్చింది మీ నాన్నగారిని పిలిచారు తాగమని లోకుడికి నూకలు జావని దేశంలో అందరికీ మా ఆయన లోకువా మంచి మంచి పదార్థాలన్నీ వచ్చినప్పుడేమో పోనీ ఆ కల్పవృక్షం కామధేను నాకు ఇవ్వకూడదా ఇంట్లో పని మనిషి నాకు ఇబ్బంది పడుతున్నా ఏదైనా చేసుకునేదానికి కాస్త ఆ చింతామణ పీఠం వస్తువులన్నీ వాళ్ళంతా తీసుకుని పనికిరాంది విషం ప్రాణాంతకం పైగా తాగితే చచ్చిపోతారు కూడాను అది వచ్చేసరికి మా ఆయన కనబడ్డాడు మీ నాన్నగారు అని ఆయన ఈయనకి వెంటనే పిలిపించి పరమేశ్వర కాపాడు కాపాడు అనగానే పోను ఇక్కడ ఉన్నావు నువ్వు ఉన్నావు పిల్లాడు ఉన్నావు కనీసం ఎల్ఐసి అయినా చేయాలి కదా విషం తాగేస్తే ఏమైనా జరిగితే మా పరిస్థితి ఏమిటి ఇక్కడ కనీసం ఓ పది లక్షలు ఎల్ఐసి అయినా లేదా ఏమీ లేదా మా పేరో పాలసీ కట్టలేదా ఈయన నేను వస్తున్నా నేను వస్తున్నా అని పరిగెత్తికి ఆయన అదిగో ఆ విషం దాగాడు ఆ విషం తాగడం వల్ల అది కంఠంలో ఉండిపోయింది నాన్న కిందకి వెళ్ళలేదు పైకి రాలేదు అందుకని మచ్చ మిగిలింది ఇది మీ నాన్న కథ అంది వెంటనే వినాయకుడు కోపం వచ్చిందండి సముద్రుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇస్తాడా ఆకాశానికి చంద్రుడిని ఇస్తాడా ఇంద్రుడికి ఏమో అరవై వేల మంది అప్సరసని ఇస్తాడా వశిష్ట మహర్షికి కామధేను ఇస్తాడా మా నాన్నగారిని లోకు గట్టి విషమిస్తాడా అందరినీ గౌరవించి మా నాన్నగారిని అవమానిస్తాడా మా నాన్నగారు ఊరుకుంటే నేను ఊరుకుంటానా యంగ్ టర్క్ యువతరం మేము ఊరుకుంటే ఎలాగా అని వెంటనే నా తొండంతో మొత్తం సముద్రాన్ని పైకిలాగి భూమి మీద వారబోసేస్తా సముద్రుడికి నా సంగతి ఏమిటో చెబుతాను జనకునకు విషంబిడిన సాగరతో యమూల మా నాన్నగారికి విషమిచ్చినటువంటి సముద్రుణ్ణి నేను మింగేస్తా లాగేస్తా భూమి మీద పోసేస్తా సముద్రుణ్ణి తీసుకెళ్ళి ఏం జరుగుతుందో చూస్తా అని సముద్రాన్ని మొత్తం లాగేస్తా అన్నట్ట అప్పుడు వెంటనే పార్వతీదేవునికి వచ్చింది కరముదిన తొండం ముందుకు చేపెట్ట అనుకుంటే అంతా చేయగలడు ఎందుకంటే ఒక్క మాట చివరిగా మనం చెప్పుకోవాలంటే గణపతి ఒక కల్పనలో శివపార్వతులకు కుమారుడుగా జన్మించాడు ఒక కల్పనలు కల్పం శ్వేతమరాహ కల్పం మేఘవాహన కల్పం పద్మకల్పం ఇలా అనేక రకాల కల్పాలు ఉన్నాయండి ఒక కల్పంలో శివపార్వతులు కుమారుడుగా జన్మించాడు కానీ గణపతి యొక్క మూలస్వరూపం అందరు దేవతల కంటే మొట్టమొదట పుట్టిన స్వరూపం అందుకే ఋగ్వేదంలోనే వేదంలోనే గణానాం త్వ గణపతి హవామకే కవిం కవీనాము పమశ్రవస్తవం జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద అణు శృణిశ దసాదనం అని వేదంలో కీర్తించారు ఒక కల్పంలో శివపార్వతుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు లక్ష్మీనారాయణుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు అంటే గణపతి కేవలం మనకు కనపడుతున్న గజముఖంతో ఈ కల్పంలో ఉన్నాడు అంతకుముందు అనేక రూపాలతో ఉన్నాడు ఆయన అందుకని దేవతలందరికీ ఆది దైవం గణపతి అందరి దేవతల్లోకి అధికుడైన వాడు గణపతి అందుకే మన హిందువుల ఆరాధనలో గణేష్ వినాయక చవితికి ఉన్నంత హడావుడు మరే పండుగకి ఉండదు మొత్తం ఊరేగింపులు కానీ జై జయ నినాదాలు కానీ పెద్ద పెద్ద విగ్రహాలు కానీ హడావుడి ప్రసాదాలు కానీ పంపకాలు కానీ చివరికి సందాలు వసూళ్ళు కానీ అందులో నొక్కేయడం కానీ అన్నీ ఎక్కువే మొత్తం మీద ఏదైనా సరే అన్ని రకాల ఎక్కువగా ఉంటాయి అంత హడావుడు అంత దేవుడు అందుకని ఈ కల్పంలో ఆయన పుట్టి ఆయన అనుకున్నట్ట ఆయన లాగేయగలడు అనుకుంటే సముద్రాన్ని మొత్తం లాగేయగలడు మళ్ళీ పార్వతీదేవి అనుకుంది సముద్రం ఇలా లాగేసి భూమి మీద పోశాడు అనుకోండి ఎవరికి నష్టం ముందు మునిగిపోయేది మా కాకినాడు మాకే నష్టం తర్వాత విశాఖపట్నం మీకేం సింగపూర్లో సుఖంగా ఇక్కడ సముద్రం ఉందిగా మీకు కూడా నష్టమే అందుకని పార్వతీదేవి ఆలోచించి వీడిళ్ళు బంగారం కానీ ఏదో సరదాగా మాట అంటే నేను మొత్తం సముద్రం లాగేసేలా ఉన్నాడు అని పిల్లవాళ్ళకి మనం పొరపాటు మాట చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ తెలివిగా సవరించుకోకపోతే వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతారు అందుకని వెంటనే ఏమందంటే నాన్న నాన్న వద్దురా అంత పని చేయొద్దురా అలా చేస్తే నాకు నష్టమురా నేను నష్టపోతానమాట అదేమిటమ్మా నీకేమిటి నష్టం అంటే అబ్బాయి మనకు మేనమావ ఉన్నాడు మా అన్నగారు ఆయన పేరు మైనాకుడు ఆయన పర్వతం హిమవత్ పర్వతరాజు కుమారుడు నాకంటే ముందు పుట్టాడు మా అన్నగారు ఆయన సముద్రంలో ఉన్నాడు అన్నాడు సముద్రంలో ఉన్నాడు అంటే వెంటనే వినాయకుడు ఏమన్నాడు సముద్రంలో మా మావయ్య ఉన్నాడా చెప్పనే లేదు దసరా హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం కదా సెలవులు ఇచ్చినప్పుడు ఇంతవరకు మాకు చెప్పనలేదు ఏం చెప్పమంటావు ఆయన ప్రాణభయంతో సముద్రంలో దాక్కున్నాడు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళామనుకో టీవీలో వాళ్ళు చూస్తే మనకే ఇబ్బందిని ఆయన ఎందుకు ప్రాణభయం అమ్మా మేనమ్మ అడుగుతాడు కదమ్మ సహజంగా ఎందుకు ప్రాణభయం అంటే వెనక పర్వతాలన్నటికీ రెక్కలు ఉండేవి ఇలా రెక్కలు అవి ఎక్కడ పడితే అక్కడ ఎగిరి వాళ్తూ ఉండేవి ఏదో ఒక నగరం బాగుందని వాళ్తే ఆ నగరం గోయిందా తాజ్మహల్ కనపడగానే పర్వతం అక్కడ వాళ్తే తాజ్మహల్ ఉండదు ఇంకా పర్వతమే ఉంటుంది అందుకని దేవతలను ప్రార్ దేవతలందరూ వెళ్ళి మానవులందరూ వెళ్ళి దేవేంద్రుడిని ప్రార్థించారు పర్వతాలకు రెక్కలుంటే ఎలాగా అంటే ఆయన వజ్రాయుధ ప్రయోగం చేసి పర్వతాల రెక్కలు ఖండించాడు అందుకని అలా ఖండిస్తూ మైనాక పర్వతానికి భయం వేసింది వేసి తనరెక్కను కూడా ఎక్కడ ఖండిస్తాడో ఎదిరిస్తే ప్రాణం తీస్తాడో అన్న భయంతో పరిగెట్టుకుని పరిగెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు ఆ వెళ్ళడానికి వాలుగాలి సహాయం చేసింది అందుకే తిరిగి సుందరకాండలో రామాయణంలో సుందరకాండలో ఆ మైనాక పర్వతం హనుమంతుడికి సాయం చేయడానికి సిద్ధపడింది ఎందుకంటే తండ్రి వాయుదేవుడు ఆయనకి సాయం చేశాడు ఆ వాయువు కుమారుడే హనుమంతుడు అందుకని సాయం చేయడానికి సిద్ధపడ్డాడు అది కృతజ్ఞత ప్రతి కృతజ్ఞత అంటే అంత అందంగా ఉంటాయి అలాగా మీ మేనమామ భయపడి సముద్రంలో దాక్కున్నాడైనా నువ్వు సముద్రం నీళ్ళన్నీ తోడేసి నేల మీద పోసావనుకో ఆయన బయటకు వస్తాడు వెంటనే దేవేంద్రుడు వచ్చి ఒక్క దెబ్బ వేసేస్తాడు ఉన్నమే అనుభవం లేకుండా పోతాడు అందుకని ఎందుకు రాబాయి నాకు అన్యాయం చేస్తావు మీ నాన్నగారు ఎప్పుడు బట్టలు కూడా సరిగ్గా కొనరు ఆయనే దిగంబరుడు బట్టలు కట్టుకోండి ఆయన ఎంత సింగపూరు మీ నాన్నగారితో వెళ్ళినా షాపింగ్ చేసే అవకాశం లేదు నాయన ఏమీ కొనరు ఎనుగుతో కట్టుకుంటారు బుడద పూసుకుంటారు నువ్వు ఇలాగే ఉండమని అంటారు ఏం చేస్తావు అందుకని అలా ఉంది పరిస్థితి అందుకని మేనభావాని కాపాడాలంటే సముద్రాన్ని ఏం చేయకూడదు అంటే ఓన్లే అమ్మ నాన్నగారికి అన్యాయం చేశాడు కదా అని సముద్రుణ్ణి మింగేద్దామని చూశా నీకు అన్యాయం జరుగుతోంది అంటున్నావు కాబట్టి సముద్రుణ్ణి క్షమిస్తున్నా అని ఆ తొండం వెనక్కి తీసుకున్నట్ట కరముదీసిన గజాస్యుని గొలుతును అభీష్ట సిద్ధికి తల్లి మాట విని తండ్రికి అన్యాయం జరిగిందని యుద్ధానికి సిద్ధపడ్డాడు తల్లికి అన్యాయం జరుగుతుందని యుద్ధ విరమణ చేశాడు అంటే మనం ఆయన జీవితాన్ని నేర్చుకోవాలి తల్లిదండ్రుల్లో ఎవరికి అన్యాయం జరుగుతున్నా ప్రతీకారానికి మనం సిద్ధపడాలి అదే తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుంది అంటే ఆ ప్రతీకారం విరమించుకోవాలి మొత్తం మీద మనిషి తల్లిదండ్రులకి రుణగ్రస్తుడై ఉండాలి తల్లి సేవ చేయాలి తండ్రి సేవ చేయాలి భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి పిల్లల్ని మళ్ళీ దేవతలలాగే చూసుకోవాలి అలాగే పెంచాలి పెద్దవాళ్ళని చేయాలి వాళ్ళకి దేవతల లక్షణాలు కథల రూపంలో చెప్పి అలవాటు చేయాలి అదంతా మనం వినాయక చవితి పూజ ద్వారా వ్రతం ద్వారా కల్పం ద్వారా నేర్చుకుందాం ఖచ్చితంగా సుమారుగా రెండు గంటలుగా సాగినటువంటి ఈ ప్రసంగంలో భారతీయ వేదాంత తత్వాన్ని హిందూ దేవత ఆరాధనలో ఉండే రహస్యాన్ని మీకు అర్థం చేయించడంలో నేను ఏమాత్రం కృతకూర్చుండైనా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి